శోతం ఈశ్వ్రభా పర్చున్న దేవ గొప్ప దేవ ఇజ్రాయన మహాదేవానికి శూతం ఈ దిన జ్ఞాపకం చేసుకుని నా దీవానికి సోతం ఈ దిన సాయం చేసి నడిపించి నా దీవానికి సూతం ప్రతి ఆటగాలు కొట్టేని మీరు ఆకలి బావు సమీపించి వాక్యం ఎదగాలరా వాక్యం దానం చేయాలా సేవ చేయాలి విశ్వ ప్రభాన్ని సాయం చేయండి నా దివా లేఖనాన్ని నెరవేరుతున్నా కనుక బావుగా తీవ్రంగా ప్రభాహాలి అన్నది సేవలో వాడవాడాలా నా దివాణి వాక్యం ద్వారా మాట్లాడి ఉన్న వాక్యం ఆ ఉదయంలో దాన్ని నంబరేసి జ్ఞానం చేసే సాయం చేసి రాణి బిడ్డలు నడిపించండి పాట ధర వాక్యంపి పరిశుధాత్మ నడిపి తెలిచని ఆటగిదారులు కాల్చేసి నాది అవమాని శోదం మీరే మాకు నడిపించమని పరిశుధాత్మ ద్వారా సహాయం చేయమని స్వామి కళ్యాణ్ ఒక పాప పాడండి రాకడలో ఆయన ముఖం చూడగా హయంతో ఆనంద ఆనందమే హయన్తో ఆనంద మే సురా రాకడలో ఆయన ముఖం చూడగా ఎంతో ఆనందమే అవనిలో జరుగు క్రియలన్నీ హాయంతో సత్యమేగా అవనిలో జరుగు క్రియలన్నీ హాయంతో సత్యమేగా వేద వాక్యం నెరవేరుచుండ ఇక మీకు చింతయలేదా వేద వాక్యం నెరవేరుచుండ ఇక మీకు చింతయలేదా ఏ సొనిరా కడలో ఆయన ముఖం చూడగా ఆయనతో ఆనందమే లోక పెరుగుచుండే అనుదినం జనములలో లోక జ్ఞానం పెరుగుచుండే అనుదినం జనములలో ఆది ప్రేమా చల్లారెనుగా ఇవే రాకడ సూచనలే ఆది ప్రేమా చల్లారెనుగా ఇవి రాకడ సూచనలే ఏ సునిరాకడలో ఆయన ముఖం చూడగా ఆయనతో ఆనందమే పలు శ్రమలు ఇల సహించి సేవను పూర్తి చేసి పలు శ్రమలు ఇలా సహించి సేవను పూర్తి చేసి పరుగును తోదముట్టించుదము నిత్య బహుమతి నుండుటకై పరుగునుతుదముట్టించుదము నిత్య బహుమతిను దొటకై ఈ సునీరా కడలో ఆయన ముఖం చూడగా ఆయనతో ఆనందమే విన్న వాక్యం నీలో ఫలింపచేసే వేగమే సిద్ధపడుమో విన్న వాక్యం మీలో ఫలింపజేసి వేగమే సిద్ధపడు ప్రాణాత్మ దేహం సమర్పించుమో ప్రార్థనలో మేల్కొనుమో ప్రాణాత్మ దేహము సమర్పించుమో ప్రార్థనలో మేల్కొనుము సునిరా కడకై ఆయన ముఖం చూడగా హాయంతో ఆనందమే త్వర పడుము రాకడై ఆలస్యం చేయకను త్వర పడుము రాకడై ఆలస్యం చేయకను దేవుని బోరా ధ్వనించు వేళ ఎంతో ఆసన్నమాయనుగా దేవుని బోరా ధ్వనించు వేళ ఎంతో ఆసన్నమాయనుగా ఏ సున్నిరా కడలో ఆయన ముఖం చూడదా ఆయంతో ఆనందమే ఏ సున్నిరా కడలో ఆయన్న చూడగా చూడదా హాయంతో ఆనందమే ఆయంతో ఆనందమే థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దాంక్ యూ సిస్టర్ రవణ ఒక పాట పాడండి రవన్నా ప్రేజ్ అలాడన్నా సిస్టర్ ప్రేజ్ అని సార్ సిస్టర్ కొద్దిగా నేను రోడ్ మీద ఉన్నా సార్ పర్వాలేదన్నా సార్ అన్నా పర్వాలేదు ఓకే ఓకే ఓకే మనోజ్ అన్న ప్రేజ్లాడన్నా పర్వాలేదన్నా పాటు జీవనమే శాంతి దేత ఫ క్యు జీవన్ జీవన శాంతివన్ శాంతతే జీవన అధయారో మే జోతి హీవన్ నిరాశా మే శా షు తు జీవన జీవన నిరాశ రో ఇ తు జీవన మే సాతా ఫో తు జీవన మే శ జీవన జీవన మే ఆశా ఫిర్ మే నిరాశ రో ఇ జీవన మేము ఫ కీవన మే అశాతే ఉదాసే నిరాశ తువన మే రాఖాతా ఫో తు జీవన మేం ఉదాసర చేతితో నన్ను కట్టుకు నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాలుండేవో ను క్షణము నన్ను చెక్కుము చూపించేదివోషిలలుండెను అనుక్షణము నన్ను చెక్కుమును అంధకార నొయలు నా సంచరించిన భయము లేదు అంధకార నొయలు భయము లేదు మీ వాక్యం శక్తి గలది నాతృకు నిత్య వెలుగు మీ వాక్యం శక్తి గలది నాతో నిత్య వెలుగు చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నాడుకో తో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నాడుకోబీ చేతిలో శలుండెను అనుక్షణము నన్ను చెక్కుము చేతిలో శలుండెను అనుక్షణము నన్ను చెక్కుము భూమలో రాజు వే ను దాన్ని వే భూమిలో రాజుని వే ను దాంతి వే కుమారి జీవితంతము నీ సేవా చేసేదన్ని కుమారించుము నీదు ఆత్మాను జీవితంతమూ నీ సేవా చేసేదన్ని నీ చేతితో నన్ను పటుకో నీ ఆత్మాతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీల నేను అనుక్షణమో నన్ను చక్కుము శిల్పీ చేతిలో శీల అనుక్షణము నన్ను చక్కుము అనుక్షణము నన్ను చక్కుము అయిస్ కడ ప్రైజ్ శక్తి చేత కాదనను బలముతో నిధి కాదనను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై ఎల విచను నా ఓ గోప పార్వతమా జరుబా బెల్లు నడ్డగింపెను భూగోప పార్వతమా జరు బాబెలు నడ్డగింపెను ఎంత మాత్ర పుదానవు నీ చందన భూమిగా మారదవు ఎంత మాత్ర పుదానవు చందన భూమిగా మారదవు శక్తి చేత కాదన్నను బలముతో నిధి కాదనను నా ఆత్మ ద్వారా దిని చేతునని ఏ సై ద్వారా దిని చేతునని ఏ ఓ ఇజ్రయేలు విను నీ భాగ్యం ఎంత గొప్పది విను ఏ సై ప్రార్థన చేస్తాం పరిశుద్ధ రి మీకు వదనాలనైనా ఇస్రాయేలీల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా చేర్చినందుకు ఇంటికి మీకెంతో వదనాలు అర్పించుకుంటున్నాం ముఖ్యంగా నైనా ఈ సాయంత్రం సైన్యం మేము మీ తిరిగి వచ్చినాం ప్రభు మీ యొక్క స్వరం వినాలని మీ యొక్క వాక్యాన్ని వినాలని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లాడ్ లీడ్ అస్ మీ యొక్క సహాయం చిత్తమల్ని నడిపించండి వాక్యాన్ని గ్రహించేలాగా మా యొక్క ఆత్మీయ నేత్రములను విప్పండి ప్రభా ఈ యొక్క ప్రకృతి సహజమైన కనులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది ప్రభావ మీ యొక్క వాక్యాన్ని గ్రహించదునైనా కాబట్టి నైనా చదువుతుంది కానీ గ్రహించలేని శితుల ఉంది మతపరమైన జీవితం అట్లా కాకుండా ప్రభా ఈ వాక్యాలలోని ప్రతి ఆత్మీయ చిహ్నాలని మేము జాగ్రత్తగా పరిశీలించి వాటిని అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని అనుగ్రహించండి ఒక తరం వాళ్ళు వీటి గ్రహించగలరన్నారు నైనా అవును ప్రభ వారికి కానీ ఇవి మీకు అనుగ్రహించబడ్డాయి అన్నారు ఆ వాక్యాన్ని మేము ఏదైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇవి మావి ఎందుకంటే మీరు మాకు అనుగ్రహించినారు వీటిని మేము గ్రహించాలా వాటిని మా జీవితాల్లో అవలంబించుకోవాలి ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని మేము స్వీకరించినప్పుడే మేము శుద్ధీకరించబడతాం అవును ప్రభు మేము శుద్ధీకరించబడ్డప్పుడు మీ యొక్క మహిమలోకి అడుగు పెట్టగలం నేను మీ యొక్క మహిమలో ఉన్నప్పుడు ప్రభు ఈ లోకం ఏం చేయలేదు దుష్ట శక్తులు ముట్టలేవు ఏ అనారోగ్యాలు మా దగ్గరికి రాలేవు కాబట్టి నేను మీ యొక్క మహిమలో మేము చివరి వర్కుండు లాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకు అంగీకారం గుణలాగన మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబుల లాగన సహాయపడండినైనా ప్రతి వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించాలా జాగ్రత్తగా వాటిని మేము రాసుకోవాలా ప్రభా ఇది యుద్ధము ఇది పరీక్ష ఇది పోరాటం కాబట్టి నేను కేవలం విని అద్దంలో చూసుకుని అవతలకి వెళ్ళిపోయే జీవితం వద్దు ప్రవ మాకు మేము వీటిని పరిశీలించి ఒక పరీక్షకి సిద్ధపడుతున్న విద్యార్థిలాగా మేము వీటిని స్వీకరించాలనైనా పరీక్షలో టాప్స్ కోరుస్తాను మేము పాస్ కావాలా అప్పుడే మీరు బల నమ్మకమైన మంచి దాసురా మంచి దాసురాలా అని మాకు మెరుపులుస్తారు బిరుదు కాబట్టి నేను దాని కొరకు మేము ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో అన్నిటినీ పెంటకుంపగా పెంచుకుంటున్నాం మమ్మల్ని ఎవరు పొగడిన అవసరం లేదు పరవ ఎవరు మమ్మల్ని గుర్తించిన అవసరం లేదు నైనా కానీ మీ యొక్క పొగ మీ యొక్క గుర్తింపు మీ యొక్క పొగరల కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి అందుకొరకు ప్రయాసపడుతున్నాం నేను కాబట్టి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి వాక్యాలని ప్రతి సత్యాన్ని గ్రహించి జాగ్రత్తగా వాటిని మేము భద్రపరచుకోవాల ప్రవ్వ ఒక తరం వారికి ఇవి అనుగ్రహించబడి అన్నారు కాబట్టి వీటిని పరిశీలించలా అనసాయపడండి మీ యొక్క సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రతి అనారోగ్యాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతి డీమన్ స్పిరిట్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతి ఈవిల్ డిజైన్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతి సైతాను ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామాంన సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి రాబోయే కాలంలో తండ్రి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాక్షణ పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ తండ్రి ఈరోజు పదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బైబిల్లో క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయాన్ని దీర్ఘంగా ధ్యానిస్తున్నాము వచ్చిన మెంబడి ముఖ్యంగా ఏడు తలలు గల ఆ యొక్క మృగానికి సంబంధించిన బోధన మనం ధ్యానిస్తున్నాం ఆ మృగం మీద కూర్చున్న స్త్రీ గురించి మర్మమయమైన బబులోను మిస్ట్రీ బాబిలోను అన్న అంశం గురించి ధ్యానిస్తున్నాం అదే రీతిగా ఈ ఏడు తలలు ఏడు దేశాలు ఏడు సంఘాలని కూడా మనం ఆత్మీయ స్థితిలో చేసుకుంటున్నాం ఇవన్నీ ఒకప్పుడు ఏ రీతి ఉండే అన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఇవి పాతవి గతించినాయి సమస్తం క్రొత్తమైన కాబట్టి ఈ కొత్తవి ఆత్మీయమైనవి ఈ కణ ఈ యొక్క శరీర కనులకి కనిపించినవి కాబట్టి వీటన్నిటిని మనం గ్రహించాలంటే మనకి పరిశుధాత్మ నడిపింపు అవసరం పరిశుధాత్మ నడిపింపు ఏ రీతిగా ఉంటుందనేది మనం అనేక పర్యాలు ధ్యానించడానికి ప్రయాసపడుతున్నాం దేవుడు మనకి సహాయకుడు ముఖ్యంగా కొంతకాలం కిందట మనము ఒక విధానాన్ని నేర్చుకున్నాం అది ఈరోజు ఎందుకో నాకు సాయంత్రం జ్ఞాపకానికి వస్తామండి మధ్యాహ్నం అంటే అరౌండ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ బల్లలో పాల్ పొదుతున్నప్పుడు నాకు ఆ జ్ఞాపకం వచ్చింది ఈరోజు గతంలో బైబిల్ స్టడీలో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక కంటిన్యూస్ టాపిక్ ఒక అంశంని తీసుకొని దాన్నే కొనసాగించుకుంటూ పోయేవాళ్ళము ప్రతిరోజు ప్రతిసారి ధ్యానించినప్పుడల్లా దానికి ముందు ఒక ముఖ్యమైన వచనాన్ని కృత నిబంధనల నుంచో పాత నిబంధనల నుంచో ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని ఏరితిగా అర్థం చేసుకోవాలా అన్న ప్రయత్నాలు చేసి తర్వాత ఆ యొక్క అంశంకి వెళ్ళిపోయేవాళ్ళం అట్లా ప్రతి వారము ఆ అంశ ఆ అంశాన్ని ధనించక కొన్ని ముఖ్యమైన విషయాలు ధనించే వాళ్ళం అవి సపోర్ట్ లాగా మనకు ఉంటాయి లేకపోతే ఏమవుతుందంటే ఒకటే అంశాన్ని ధనిస్తూ ఉంటే వేరే విషయాలను మనము పోగొట్టుకుంటూ ఉంటాం అందుకని ఆ తలంపు నాకు తిరిగి గ్యాప్ కనుకొచ్చింది దాన్ని తిరిగి మనము అమలు పరుచుకోవడానికి ప్రయత్నించాలా ఫస్ట్ ఏం చేస్తామంటే దేవుడు ఏ రూపకంగా ప్రేరేపించి ఒక వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడో దాని ముందు చూసుకుంటాం దాని తర్వాత మన అంశాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు రెండవ కొరంతులు రాసిన పత్రిక పదవ అధ్యాయం నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపించిన ఆశపడుతున్నా రెండవ కొరంతీలు రాసిన పత్రిక ఎవరి దగ్గర ఉంటే కూడా చదవచ్చు కోరంతీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము రాసిన పత్రిక పాదవ అధ్యాయము మూడవశ నుంచి మనం చూస్తుంటాం మేము శరీరధారులమై నడుచుకొని శరీర ప్రకారము యుద్ధము చేయము కాబట్టి మనది ఇది యుద్ధము వాళ్ళు ఎనేక పర్యాలు మనకి ఈ విషయాలను చూపిస్తా ఉన్నాడు మనం ఉన్నది యుద్ధంలో కాబట్టి మనము ప్రతి దశలో యుద్ధం చేస్తేనే ఉన్నాము అయితే శరీరాధారులమై నడుచుకున్నాను అంటే మనం శరీరంలో ఉన్నాము అయినా కానీ శరీర ప్రకారం అంటే శరీర కోరికల ప్రకారంగా శరీర తలంపులు అంటే కుల్లు కుళ్ళు కుట్ర అసహ్యము ద్వేషము కోపము వాటన్నిటినీ ధరించుకొని యుద్ధం చేయమంటున్నాడు శరీర ప్రకారం యుద్ధం చేయమంటున్నాడు స్వార్థం కొరకు ధనాపేక్ష కొరకు మోసపూరితమైన జీవితం అది అటువంటి యుద్ధం కాదు అది కూడా ఒక రకమైన యుద్ధమే కానీ అది దుష్టశక్తి నుంచి కలిగిన తలంపులు కానీ మన యుద్ధోపకరణంలో శరీర సంబంధమే కావుగాని అది మనం ఎఫ్ఎస్ రాష్ట్రపత్రికలు అనేక పర్యాలు ధ్యానిస్తూ ఉన్నాం మా యుద్ధోపకరణములు కరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదో జాలినంత బలము కలవై ఉన్నవి కాబట్టి ఈ ఈ యుద్ధోపకరణములు మనకు మనం చూస్తాం ఎఫ్ఎస్ రాష్ట్రపత్రికలు ఒకరోజు బహు దీర్ఘంగా ఈ యుద్ధోపకరణములు ఈ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదో బలమైనవి అంత బలం గల ఉపకరణములు మనం ధరించుకున్నాం అయితే ఐదో వర్షంకి వచ్చేప్పటికీ అవి ఎటువంటి అనేది కూడా చూపిస్తున్నాడు మేము విత్తర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి అంటే ఇది పోరాటం కాబట్టి ఇది యుద్ధం కాబట్టి నీ బాధ్యత వాటిని పడద్రోయాల దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోయాల అయితే అనేక పర్యాలు నేను చూపిస్తూ ఈ లోకస్తులు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించొద్దు ఈ లోకస్తులు ఆలోచించినట్లు మనం ఆలోచించొద్దు కానీ క్రైస్తవులలో ఈ లోకస్తులు లాగానే క్రైస్తవులు అది మనకు తెలుసు సర్పంని తేళ్ళైతే సంపూర్ణంగా లోకాతీతంగా ఉంటాయి బయటికి చూడడానికి భక్తికి కనిపిస్తే కానీ శక్తిని ఆశ్రయించిన గుంపులు కానీ గొప్ప జన సమూహం ఏంటంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న బుధులేని కన్య కాబట్టి వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే వితరకములతో ఉంటారు తర్వాత దేవుని గురిచిన జ్ఞానంను అడిగించే వాళ్ళు వీళ్ళందరూ నువ్వు దేవుని గురించి మాట్లాడితే తయారై స్టార్ట్ చేసింద్రు అంటారు నువ్వు ఏ విషయం మాట్లాడి దేవుని గురించి మాట్లాడినా జారుకుంటారు అన్నట్టు అసహించుకుంటారు అన్నట్టు అది గొప్ప జనం యొక్క నువ్వు దేవుని వాక్యం ఏది తీసినా వాళ్ళు కొంచెం సైలెంట్ అన్నా అయిపోతారు ఒక వ్యతిరేకమైన తలంపు కలిగిన వాళ్ళు ఉంటారు అన్నట్టు కాబట్టి దేవుని గురించిన జ్ఞానంను అడ్డగించే ప్రతి ఆటంకంను పడద్రోయాల నువ్వు కాబట్టి మనం ఎట్లా అంటే ఎక్కడ పోయినా దేవుని గురించిన విషయాలన్నీ మనం ప్రకటిస్తూ ఉంటాం మనుషులే ఈ లోకపుచ్చేటట్లు ఇప్పుడు పొలిటిక్స్ గురించి గంటల గంటలు మాట్లాడతారు ఆర్థిక స్థితి గురించి గవర్నమెంట్ గురించి ఈ లోకంలో జరుగుతున్న విషయాల గురించి గంటలు గంటలు ధ్యానిస్తుంటారు మనం అట్లా చేయమన్నట్టు ఎప్పుడు మీరు కూడా మనలో మనలో చాలామంది గమనించుంటారు ఏ రోజు కూడా మన గ్రూప్లో లోకాతీతమైన విషయాలు మనం ధ్యానించాం పాలిటిక్స్ గురించి ఏ రోజు ధ్యానించాలి మనం ఎప్పుడైనా కానీ మనము దేవుని వాక్యాన్ని వాడుతూ ఉంటాం చాలామంది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఉంటారు అది లోకాతీతమైన జ్ఞానం అది హెల్త్కి సంబంధించి కానీ దేవునికి తెలియదా ఆయన వాక్యాన్ని మొదట పంపించి స్వసతను అనుగ్రహించిండి అని ఆయన పొందిన గాల చేత స్వసత అని తెలియదా అవి వాడరు అన్నట్టు వాక్యం అనారోగ్యంలో ఉన్న బ్రదర్ నాకు స్వసత కొరకు ప్రార్థన చేయి బ్రదర్ నాకు ఇట్లుంది నాకు అట్లుంది బ్రదర్ నాకు ఏమన్నా మందులు సజెస్ట్ చేయండి ఇట్లా అడుగుతూ ఉంటారు అయితే ఏ రోజు కూడా అనారోగ్యంలో ఉన్న బ్రదర్ నాకు ఇట్లా అనారోగ్యం ఉంది మీ ప్రార్థన చేస్తే నాకు మంచిగా అవుతుంది నాకు ఆ విశ్వాసం ఉంది అని ఎవరని అడినారా అంటే ఒక్కరుగా అనిపారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సమస్యలని దేవుని జ్ఞానానికి అప్పగిస్తలేరు ఈ లోకాతీతమైన జ్ఞానానికి అప్పగిస్తారు నేను అనేక పర్యాలు రుజువుపరిచిన మీకు మెడికల్ నాలెడ్జ్ చాలా మోసకరమైన నాలెడ్జ్ అని ఆ మెడిసిన్స్ అన్ని పాయిజన్స్ అని కూడా నేను చూపించిన మీ వాటికి అలవాటు పడితే నువ్వు డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోతావని చెప్పినా ఆ మందులు లేకుండా నువ్వు బ్రతకలేవు అన్నట్టు అట్లా తయారు చేసుకుంటారు అన్నట్టు మెడికల్ మాఫీ అంటాం దాన్ని మనం కాబట్టి ఇంగ్లీష్ మందులు లేకుండా నువ్వు జీవించగలవా జీవించగలవు ఎప్పుడు అంటే దేవుని గురించిన జ్ఞానం నువ్వు నువ్వు అడగించాలా ఆయన పొందిన గాలిచేత స్వస్థత మళ్ళీ ఆయన దాని మీద ఎందుకు ఆధారపడవు మనుషుల తెలివి మీద ఆధారపడుతున్నావు అందుకు నువ్వు చివరి వరకు గొప్ప చిన్నం లాగానే ఉండిపోతున్నావు మనం కాదు అందులో నుంచి బయటకు చరె మీరు అనొచ్చు బయటకు వచ్చినంత మాత్రాన మీకు అనారోగ్యాలు రావా సిక్నెస్ రావటే వస్తే మాకు ప్రార్థన పూర్వకంగా జయించుకున్నాం మిని సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఏ హాస్పిటలైజ్ కాలేదు ఇంతవరకు ఏ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ మమ్మల్ని ముట్టలేకపోయినాయి ఎందుకు పుట్టులేకపోయినాయి ఆయన మహిమలో అడుగు కాబట్టి ఆయన ఆయన కాళ్ళ క్రింద నలగొట్టబడుతున్నాం కాబట్టి గంటలు గంటలు ప్రార్థనలో కూర్చుంటాం రాత్రులంతా ప్రార్థనలో ఉంటాం సిగోను పర్వతం ఎక్కడానికి ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాం పర్లోకప్పు ద్వారాలు తెరుచుకుంటే ఎప్పుడు తెలుసుకుంటే అందులోకి వెళ్ళాలా అని ప్రయాసాలు పడతా ఉన్నాం ఎప్పుడు ప్రభు పిలిస్తే అప్పుడు పోయి మాట్లాడి రావాలనేసి మేము ప్రయాసపడుతున్నాం ఎదురు చూస్తూ ఉంటాం దాని గురించి కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నవాడిని సైతాను పాపబూలితమైన జీవితానికి లాగడానికి ప్రయత్నిస్తుంటే పాపంని అసహించుకుంటున్నాం నలగొట్టుకుంటున్నాం చిత్రబ చేసుకుంటున్నాం ఉపాస ప్రార్థనలు ఉంటున్నాం సమస్తాన్ని ప్రభుకి సమర్పించేస్తున్నాం క్రీస్తు కలిగిన మనసు అందుకే ధరించుకోమని ఎందుకు చెప్పిండంటే దేవుని గురించిన జ్ఞానం అడిగించే ప్రతి ఆటకంలో పడద్రోయాలని బాధ్యత అది ముసలమం ముచ్చట్లు నీ పడదోయాల నువ్వు పాలిటిక్స్ ఈ మాటలు పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ నీ నూనెని ఆవిరి చేస్తున్నాయని ఎన్నిసార్లు చూపించాను నీకు నేను దేవుని విషయాల గురించి ధ్యానించకుండా నువ్వు ముసలమం ముచ్చేట్లు లోకాతీతమైన విషయాలు మాట్లాడితే నీ నూనె మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అందుకే నేను చూపించిన మీకు మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకల నూనె ప్రయత్నిస్తున్నారు అక్కడ నువ్వు ఇవ్వద్దు నీకు చాలదు అది వాళ్ళకి ఇస్తే మార్గం చూపించే కానీ వాళ్ళకి నువ్వు ఇవ్వలేవు అది నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు నువ్వు దంచి ఒలి వాళ్ళని విత్తనాలని దంచి అందులో నుంచి బహు జాగ్రత్తగా తీసి పెట్టుకున్నావు నూనెని లేవ్యకాడాలో మనం చూస్తాం అచ్చగా దాన్ని దంచి స్పెషల్గా తీసిన నూనెతోనే దీపాన్ని వెలిగించాలని బాధ్యత అది అది అది స్థితిలో కూడా అంతే నువ్వు నూనెని సంపాదించుకొని నువ్వు వెలగాలని రెడీమేడ్ వాక్యాలు తెచ్చుకోం కదా మనం కాబట్టి దేవునికి వచ్చిన జ్ఞానంను అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి లోబడినట్లు లోబడినట్లు చెరపట్టి అంటే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లు చేయాలంట నువ్వు వాటిని ప్రతి ఆలోచన మన ఆలోచనలన్నీ ఆయనకి సమర్పించుకోవాలంట మనం తర్వాత మీరు సంపూర్ణ విదేతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిదేతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం నువ్వు యుద్ధం చేస్తావంట వాటికి వ్యతిరేకంగా అవిధేయత మీద నువ్వు యుద్ధం చేస్తావంట ప్రతిదన చేస్తావంట ఏడవ వర్షంకి వచ్చేటప్పటికీ ఏముందంటే సం సంగతులను పైపైనే మీరు చూస్తున్నారు ఇది గొప్పజనం వాళ్ళు జస్ట్ బైబుల్ పైపైనే చదువుతారని నేను చూపించిన మీకు ఎన్నిసార్లు గతంలో మతపరమైన క్రైస్తవులు బైబుల్ సంగతులను పై పైననే చూస్తుంటారంట కానీ మనం అట్లా పై పైన చూడము ఒకసారి చూడండి వాక్యము ఎవరైనా అంటే చదవచ్చు కూడా కీర్తన గ్రంథము నలభై అధ్యాయము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఏడు మీ జల ప్రవాహదారులు విని కరుడు కరుడు కరుడును పిలుపుతున్నది మీ అలలన్నీయో మీ అంత మీ తరంగములన్నీయో నా మీదుగా పొరలి మారిన్నది ఎడవచనం మళ్ళీ మీ గెల ప్రవాహదారులు ధ్వని ఇని కరుడా కరుడను పిలుచుకున్నది మీ అలలన్నీ మీ తరంగములన్నయూ నా మీదగా పొర్లిపారై ఉన్నది ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు మీరు ఎందుకంటే దాన్ని ఇంగ్లీష్ లో అర్థమవుతుంది కరుడు కరుడు అంటే అర్థం ఏం చెప్పండి చెప్పగలరా కరుడు కరుడు అంటే ఎప్పుడన్నా మన దగ్గరికి అలా వాక్యం వచ్చినప్పుడు దాని మీద పట్టుకొని ఇంకా మనము అది మొత్తం అర్థమంత అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టద్దు కానీ ఇందాక చూసినట్లు కొరింత పత్రికలో మీరు సంగతులను పై పైననే చూచుతున్నారు వచనం రెండవ కొరతు రాసిన పత్రిక పదో అధ్యాయము ఏడవశంలో మీరు సంగతులను పై పైనవి చూస్తున్నారు కానీ ఎవడైనాను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని నిజంగా నువ్వు నిజంగా ఏసు ప్రభు వాడి అయితే యేసు అలాగే మేము నువ్వు తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలేను కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు క్రీస్తు ఇప్పుడు నువ్వు నిజంగా క్రీస్తు వాడవైతే తక్కిన ఎవరు తక్కిన వాళ్ళు వారా కాదా అనేది నీ మనసులో నువ్వు తిరిగి ఆలోచించుకోవాలంటావు అది నీ బాధ్యత కాబట్టి పై పైన వీటిని ఆలోచించలేరు అని చెప్తున్నాడు హృదయ అంతరంగంలో వెళ్ళి నువ్వు గ్రహించగలవా మనుషులను ఎందుకంటే ప్రతి ఆత్మని వివేచించమన్నాడు కాబట్టి బ్రదర్ నీ సిస్టర్ తను వాళ్ళ హృదయ పరిస్థితి ఏందో నువ్వు గ్రహించగలవా అడగగలవా ఈ బ్రదర్ విషయాలు ఈ బ్రదర్కి సంబంధించిన విషయాలు ఏంది ఈ సిస్టర్ సంబంధించిన విషయాలు ఏంది నేను ఏం చెప్పాలా ఏం ఏం నేను ఏ బాధ్యత తీసుకోవాలో వీళ్ళ గురించి అని ఆలోచించి ప్రార్థించినప్పుడు ప్రభువు బయలుపరుస్తాడు అవి నేను కొన్నిసార్లు నేను తర్వాత అవి నేను చెప్పదలుచుకోలేదని మేము చెప్పినా కూడా ఎంత లోతుకి తీసుకెళ్ళగలడు సినిమాలో చూపించినట్లు చూపిస్తాడు దేవుడు సీన్స్ ఈ సిస్టర్ ఇట్లా ఈ బ్రదర్ ఇట్లా అని కానీ అవి అటువంటి సే అటువంటి పరిచయల పోతే ఏమవుతుందంటే మనం మోసపోతాం ఒక ఒక వ్యక్తి గురించి వివేచిస్తూ అతని జీవితం గురించి మనం చెప్పుకుంటా పోతే మన పిలుపు అసలైంది ప్రవచనాత్మకమైన పిలుపు మతపరమైన జీవితం ఏ రీతి ఉండబోతుంది అందు నుంచి ఎట్లా మనం బయటికి రావాలా ప్రభు కొరకు ఎట్లా తయారు కావాలా ఆ మతంలో నవారిని ఎలా బయటికి తీసుకొని రావాలో ఆ పిలుపుని మనం మర్చిపోతాం అన్నట్టు అందుకే ఆ యొక్క ఈవెంజలికల్ సేవా పరిచర్యలలో ముఖ్యంగా ఆ స్వస్థత పరిచర్ల కూటమిలలో ఎందుకు వెళ్ళలేదంటే కారణం అదే మన పిలుపు వేరే అందరికి పోయినామంటే మోసపోతాం మనం అందరూ స్వస్థపడుతుంటే సంతోషపడుతూ ఉంటాం కానీ మన పిలుపు అన్నిటికంటే ఉత్తమమైంది ప్రవచన వాళ్ళకి ఎప్పుడు క్షేమాభివృద్ధి కలగదు ప్రవశనవరం లేకపోతే నీ దగ్గర కాబట్టి పై పైన చూసే వాళ్ళం కాదు బహు లోతుగా వాటిని చూస్తాం మనం అందుకే కీలకలంగాణలో ఇందాక చూస్తున్నాం నలభై అధ్యాయంలో నీ జల ప్రవాహ దారాల నీ జల ప్రవాహ ద్వా ప్రవాహ విని అంటే జల ప్రవాహ ధారలు మనకు తెలుసు జీవనది ఊటలు అవి ఎక్కడి నుంచి వస్తే కూడా తెలుసు మీకు మీ కడుపుల నుంచి వస్తే అంటాడు ప్రభు మాట్లాడినాడు యోహాన్స్ వార్తలో నీ జల ప్రవాహ ధారలు అంటే నీలో నుంచి వచ్చే జీవజల ఊటలు ఆ ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది కరడు అంటే ఏందో తెలుసా కరడు అంటే బహు లోతైన స్థలము అన్నట్టు బహు లోతైన స్థలం అది ఎక్కడో లోయ లోతులో ఉండే స్థలం అన్నట్టు అంటే బహు లోతుగా వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ ధ్వని విని నీ జల ప్రవాహాల ధారల ధ్వని అంటే నీ జీవజలపు నది ఊట నీ కడుపులో నుంచి వస్తుంది వెళ్ళి అంటాడు కదా నీ కడుపులో నుంచి వస్తుంది జీవజలం ఊట అంటే పరిశుధాత్మ గురించి మాట్లాడుతున్నా అక్కడ పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటే ఏమవుతుందని చెప్తున్నాడు ఎంతమంది వింటాను చెప్పండి మన గ్రూప్లో నీకేమన్నా వినిపించింది ఎప్పుడు స్వరం నీ పరిచర్యలో ఎవరికన్నా ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆ స్వరం వినగలిగినవా ఇప్ప ఈ వ్యక్తికి ప్రార్థన చేస్తున్న ఇతని సమస్య ఎక్కడుంది ఇతనిలో ఎక్కడుంది దురాత్మ ఇతని హృదయం ఇతని కడుపులో ఉందా ఇతని శరీరంలో ఎక్కడుంది ఏ స్థలంలో ఉంది ఇతని కండ్లల్లో ఉందా ఇతని చేతులల్లో ఉందా ఎక్కడుంది ఇతని యొక్క దురాత్మని ఎక్కడ పెట్టుకున్నాడు అవి నువ్వు గ్రహించాలంటే నువ్వు అనేకమైన పనులతో అలిసిపోయి అనేకమైన శబ్దాలతో నీ మతి చెడిపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్మలమైన ఆ స్వరాన్ని నువ్వు వినలేవు అతను నీకు ఆ ఆలోచనలు ఇస్తూ అతను నీ దగ్గర నీ దగ్గర ఉండి మాట్లాడుతూ ఉంటాడు స్వరం వినిపిస్తాడు పరిశుభా మాట్లాడతాడు అప్పుడు నువ్వు దాన్ని గ్రహించగలవు కానీ అనేకమైన పనులతో అలిసిపోయినప్పుడు వినలేవు ఏదో ఆచారబద్ధంగా పై పైకి చూసుకుంటా పోతే కాదు పని సేవా జీవితం కాబట్టి అక్కడ అంటే నీ జల ప్రవాహాల దారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది అంటే నువ్వు ఎంత లోతుకి పోగలవు అని పిలుస్తుంది నువ్వు బహు లోతుకి పో లోతుకి పో అని పరిశుధాత్మ నడిపింపు నేను చూపిస్తుంది వాక్యాలలో కాబట్టి దవిత్ర్రాజు అంటున్నాడు అక్కడ నీ అలలు అన్నయ్య నీ తరంగలు అన్నయ్య నా మీదుగా పొరులిపారుచున్నవి ఆయన గొప్ప జన సమూహానికి సాదృశంగా లేవడండి అక్కడ కాబట్టి ఇక్కడ నువ్వు ఆ గొప్ప నుండి బయటికి రాకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పరిశుధాత్మ స్వరాన్ని వినలేవు విని నువ్వు బహులోతుగా వాక్యంలోనికి పోలేవు నువ్వు బహులోతుగా వాకింగ్ పోకపోతే ఏమో తెలుసా నేను అనేక పర్యాలు కొంచెం ఈ విషయాన్ని హెచ్చరిస్తూ నీకు మర్మములు బయలుపరచబడపోతే నీ యొక్క రక్షణ నీ రక్షణ అనుభవమే అను అనుమానాస్పదమైంది ఎందుకంటే ఆయన నేను రక్షించుకుంటే నీకు అన్ని బయలుపరచాల నీకే కూడా బయలుపరుస్తుందంటే నీ రక్షణ అనుమానమే కరడు అంటే బహు లోంతైనది అన్న విషయం బహు లోతైనది మరి లోతుకి నేను పిలుస్తుందంట పశుధర్పుడు ఆ రీతిగా నిన్ను బహు లోతైన స్థలాలకి లోతైన పరిస్థితులకి లోతైన ఆత్మీయ అనుభవాలకి తీసుకెళ్తాడంట కేవలం ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని పోతే సరిపోదు అంతకొరకుగా దేవుడు నేను పిలిపించింది దేవదూత్తులకి నువ్వు తీర్పు తీర్చాలా వాటి మీద యుద్ధాన్ని ప్రకటించాలా కాబట్టి పడిపోయిన దేవుదొత్తలు అవన్నీ దయ్యాలైపోయినాయి అవి మనుషుల దూరి బహు పాలు చేస్తున్నాయి రకరకాల రోగాలు తీసుకొస్తున్నాయి అని నేను మీకు చూపించిన ఆత్మీయ ప్రపంచాలు ఎట్లుంటాయి అవన్నీ ప్రతిరోజు ప్లాన్స్ చేస్తూ ఉంటాయి ఈరోజు ఎక్కడ యాక్సిడెంట్స్ చేయాలని ఎంతమందిని చంపేయాలా ఈరోజు ఏ ఏ రోగాలు తీసుకొని పోవాలా ఏ సిటీలో ఏ రోగాలు స్ప్రెడ్ చేయాలా అవన్నీ ప్లాన్స్ చేస్తూ ఉంటాయి నువ్వు పోయి యుద్ధం చేస్తావు భాషల్లో మాట్లాడి ఒక నలభై నిమిషాలు ప్రార్థన చేస్తావు భాషలలో చేసి వాటన్నిటిని నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు అట్లా ప్రతి ఒక్కరూ క్రైస్తవులు చేసింటే ఈరోజు ఈ దేశం ఇట్లుండకపోయేది ఈరోజు ఈ ప్రపంచం ఇట్లుండకపోయదు ఎవరికి తెలియదు యుద్ధం చేయడం కొత్త అల్లు పాటలు పాడుకొని చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతారు అది కానే కాదు క్రైస్త అంటే అందుకు దానికి తీరుపు అన్నాడు దేవుడు ఎందుకంటే అది మొదటి నుంచి కూడా అవిధేత చూపించింది కాబట్టి మనము ఈ యొక్క ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలోని విషయాలని ధ్యానిస్తున్నప్పుడు మనం సత్యాన్ని గ్రహించాలా ఏంటంటే తీర్పు దేవుని ఇంటి యొక్క కాలము వచ్చి ఉన్నది అది మొదట దేవుని ఇంటికే అయితే ఈ లోకపు పరిస్థితి అయింది మరి అన్యాయంగా ఉంటది ఆ తీర్పు చెప్తున్నాడు కాబట్టి ముందు దేవుని తీర్పు దాని తర్వాతనే ఈ లోకస్థలకి తీర్పు అది దేవుని యొక్క విధానం ఆ రీతిగానే మనం చూస్తాం ఇస్ల పిల్లల విషయంలో కూడా ఫస్ట్ దేవుడు ఏం చేసిండు ఇస్వల్ పిల్లలకి శిక్షణ శిక్షణని ప్రకటించిడు ఎట్లా అన్య దేశస్థులని వీరి మీదికి శత్రుల్లాగా తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించిండు దేవుడు తన సొంత బిడ్డలన్నీ శత్రువుకు అప్పగించిండు దేవుడు పాత నిబంధన కాలం అంతా అదే జరిగింది యోగు గ్రంథాలు చూస్తామన్నాము ఒకనొక దినము దేవుని కుమారులందరూ దేవుని సన్నిధిలో నిలబడినారు సైతనుడు కూడా తిరిగి వచ్చిండు కానీ ఆ రోజులలో దేవుని సన్నిధికి పోవడానికి వాడికి దారి ఉండే కానీ దాని క్యాన్సిల్ చేసిండు మన ప్రభు తన శిలో మరణం వలన సైతానికి అవకాశమే లేదు దేవుని దగ్గర వాడు పడవేయబడ్డంతే వాడు అగాధంలో కాబట్టి వాడు పడివేయబడి కాబట్టి పైకి ఎవరిని పోనీయకుండా అడ్డగిస్తుండు అందుకు ఆ సియోను పర్వతము ఎక్కలేని స్థితిలో ఉన్నాం ఎవడు ఎక్కగలరు ఎవరు ఎక్కగలరంటే పరిశుద్ధమైన హృదయము పవిత్రమైన హస్తాలు కలిగిన వారు అంటే నీ జీవన విధానము నీ ప్రవర్తన నీ నడవడి నీ చేతలు ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉండాలని చెప్తుంది అక్కడ ప్రతి దశలో నీ తలంపులలో ఎంత పరిశుద్ధంగా అప్పుడే నువ్వు పైకెక్కగలవు ఆ అనుభవాలు వెళ్ళాలని నువ్వు దానికి నేను సిను పాలం ఎక్కాల నాశపడుతున్నాను ప్రభు ఈ రాత్రి నేను వెక్కాలా అక్కడ పోయి అక్కడున్న ఆ యొక్క శక్తి నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా అక్కడ యేసు ప్రభుని ముఖాముఖిగా చూడాలా అదొక ఛాలెంజ్ నేను అనేక పర్యాలు చెప్తా ఉంటాను మనుషులే నువ్వు ఎంత గొప్ప దైవజనమైనా కావచ్చు ఏసుప్రవణ్ణి ఏ రోజు కూడా నువ్వు చూడడానికి స్థితిలో ఉంటే నీ జీవితం వేస్ట్ అయిపోయినట్టే చాలామంది అంటారు చనిపోయినగా చూస్తామంటే అది వేస్ట్ జీవితం బ్రతికున్నప్పుడే చూడాలి ఏసుప్రౌని కళ్ళారం చాలా మంది చూసారు కదా సాక్షాలు చెప్తా నేను ఏసుప్రౌని చూసినాను మరి వాళ్ళ సాక్ష్యము నిన్ను స్పందించలేదా నువ్వు చూడాల కాబట్టి ఆ యొక్క ప్రకటన గంధం పదిహేడో ఆ మురుగానికి ఏడు తలలు ఉన్నాయి అనేది ఆ ఏడు తలల గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ ప్రతి తల ఒక దేశానికి సాదృశ్యం అని మనం చూసినాం ప్రకృతి సహజంగా ఆత్మీయ స్థితులకు వస్తే అది ప్రతి ఒక్క మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అని నేను చూపించిన ఎందుకంటే పాతవి గతించినాయి కాబట్టి అయితే పోయిన వారం వరకు మనము ఐగుప్తు అశూరుకి సంబంధించిన విషయాలు ధ్యానించినాం అశూరికి మరి కొన్ని చూపించే క్లోజ్ ముగించేస్తాను యశ్యా గ్రంథము యశాగ్రంథము పదకొండవ అధ్యాయము పదహార వర్షంలో మనము ఈ యొక్క ఐశురికి సంబంధించింది చూస్తున్నాము చదవాలన్నా యశా గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచనం కావున ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ వచ్చిన దినము దినమున వారికి దారి కలిగినట్లు అర్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉండను ఇక మనం ఏం చూస్తున్నామంటే ఒకప్పుడు దేవుడు ఇష్టాల పని ఏ రీతిగా ప్రకృతి సహజంగా ఐగుప్తల నుంచి బయటికి తీసుకొచ్చిండో అదే రీతిగా మరోసారి అందులో బయటికి తీసుకొస్తా అంటున్నాడు ముఖ్యంగా ఆ రాజమార్గముల నుంచి బయటికి తీసుకొస్తా అంటున్నాడు అదే రీతిగా ఐగుప్తు నుంచి ఎట్లా బయటికి తీసుకొచ్చిండో అట్లనే తిరిగి వాళ్ళని బయటికి తీసుకొస్తా కానీ ఇది ఈసారి మటుకు ఆత్మీయమైందన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత యశాగ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో ఏమను మనం చూస్తున్నామంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు దేవుడు బయట తీసుకురావాలనుకుంటున్నాడు కానీ వాళ్ళు తిరిగి ఎక్కడికి పోతున్నారో చూడండి ఆ దినమున ఐగుప్తు నుండి అర్షురునకు రాజమార్గం ఏర్పడును అర్షూర్యులు ఐగుప్తునకును ఐగుప్తులు అర్షూరునకును వచ్చను పోవుచును వచ్చును పోవుచుందురు ఐగుప్తులు ఆర్షుర్యులను యహోవను సేవించెదరు ఐగుప్తు నుంచి అశురుకు అశురు నుంచి ఐగుప్తుకు తిరిగి ఐగుప్తు నుంచి అశూరుకి వెళ్తారు శివురికి ఐగుప్తియులు అశ్వర్యుల కింద బానిసల్లాగా ఉంటారు అయితే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదట ఒక రాజ్యము పరిపాలించే కాలంలో మూడు గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ మొదటి రెండు గుంపులు గొప్ప జన సమూహాన్ని బానిసల్లాగా చేసుకుంటూ ఉంటాయి అయితే ఆ దేశం మీద శత్రు దేశం వచ్చి విజయం పొందినాక ఐగుప్తియులు అశ్వర్యుల కింద బానిసల్లాగా ఉంటారు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇరవై వచనంలో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఐగుప్తుకు కుమార్తే అసూర్యులకి బానిసలవుతుంది కానీ ఇరవై నాలుగవ వచనంలో చూస్తే మరి తేటగా ఆ రోజు ఏం జరుగుతుందనేది చూడండి ఇరవై వచనంలో ఆ దినమున ఐగుప్తు ఐగుప్తు అశూర్యులతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశర్యద కారముగా ఉండను చూడండి ఎన్నో జనం మూడవ జనం అంటే థర్డ్ పార్ట్ మూడవ గుంపు ఇసాల పనులు ఐ అశురు రెండు గుంపులు దాంట్లో మూడో గుంపులాగా తయారవుతుంది ఇది విశాల్ ఇది మొదటి నుంచి మనకి దేవుడు చూపిస్తుంది కొత్త కాదు మనకి ఇవి మూడు గుంపులు పాత నిబంధన కాలం మొదలుకొని ప్రకటన గ్రంథపు చివరి అధ్యాయం వరకు మనకి మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి ఆయన ఎన్నిసార్లు చూపించినా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఒక హండ్రెడ్ టైమ్స్ అని చూపించింట గతంలో మొత్తం బైబిల్ అంతటా ఈ మొదటి మూడు గుంపులు ఏ రీతిగా జీవిస్తున్నాయి పులుపులో నాలుగో గుంపు ఎందుకు బయట ఉంటుంది ఆ నాలుగో గుంపులో మనం ఉండం అన్నది నేను చూపించిన కాబట్టి ఐగుప్తి నుంచి బయటికి వచ్చినాక అశురులకు వెళ్ళిపోతారు అషురు నుంచి బయటికి వచ్చినాక మళ్ళీ ఐగుప్తికి వెళ్తున్నారు ఐగుప్తిలో అసరుల కింద ఉంటారని ఇరవై మూడవ చెప్తుంది అయితే ఇరవై నాలుగవ వచనానికి ఇష్టపడికి ఏమవుతుందంటే ఆ రోజు ఇస్రాయల్ పదలు మూడవ భాగంగా తయారవుతారట ఎవరితోని ఐగుప్తుతో మరియు అసూర్యులతో చదువుతారు మరోసారి ఆ దినమున ఐగుప్తు అసూర్యులతో కూడా ఇస్రాయల్ మూడవ జనమై భూమి మీద ఆక్రోద కారముగా ఉండను చివరి రోజు గురించి మాట్లాడుతుండవు ఏ దినము అంటే మనకు తెలుసు ప్రభు దినమని చాలామంది తెలియదు ప్రాణాన గ్రంథంలో ప్రభు దినమున నేను ఆత్మవశ్యుడినై అంటాడు కదా ప్రభు దినమున ఆత్మవశుడు అంటే చాలామంది ఏమనుకుంటుంటే ప్రభు దినం అంటే ఆదివారంగా అంటారు కానీ కాదు ప్రభు దినం అంటే తీర్పు దినం ఆ రోజు బాహాటంగా అందరికీ కనిపిస్తాడు మెరుపు తూర్పున ఉదయించి పడమట్టి వరకు ఏ రీతిగా అగుపడనో అలాగునని మనుషుకుమని వాక్యం అత్యసార్తలా ఇరు నాలుగు దినం మనం చూస్తాం అనే కాబట్టి తీర్పు దినమున అది ప్రగుదినం మూడు గుంపులు మరీ తేటగా కనిపిస్తున్నాయి అని చెప్తుంటాడు ఎండ్ టైమ్స్లో అందుకే మనకి ఇవన్నీ బహుగా అర్థమవుతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు కాలేదు టూ థౌసండ్ రిలీజ్ అయింది నాకు ఇప్పుడు మరీ తేటగా అవన్నీ కళ్ళకి కనిపిస్తున్నాయి అప్పుడు మరుగుగా ఉండే కష్టపడి వెతికి బయట తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడైతే చూస్తే ప్రతి వాక్యంలో కనిపిస్తూ ఈ గుంపులు కాబట్టి ఇస్రాయలు అంటే మనకు తెలుసు ఆత్మీయ ఇస్రాయలు ఐగుప్తు ఇప్పుడు కొత్తది అయిపోయింది పాతవి గతించినాయి కాబట్టి అషూరు కొత్తది అయిపోయింది కాబట్టి ఐగుప్తు అశూరు ఎప్పుడైతే ఐగుప్తు అషూరు కింద బానిసలవుతారో ఐగుప్తు తేళ్ళైతే అషూరులో సర్పంలవుతారు ఎప్పుడైతే అషూరు మీద బబ్బులోను విజయం పొందుతుందో అషూరు తేలవుతుంది బబ్బులోను సర్పం అవుతుంది ఇవి నువ్వు ఎట్లా బ్రదర్ అంటే సింపుల్ జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తే బహుతేటగా అర్థమవుతుంది ఆ పదానికి స్ట్రాంగ్ నంబర్స్ పోయి చూడండి అవి ఎట్లా మారిపోతా ఉంటాయి ఆ మీనింగ్స్ అప్పుడు నాకు అర్థమైంది ప్రతి వాక్యంలో జీవముంది ఆ వాక్యము ఒక జీవి అని నేను అర్థం చేసుకుంటా ప్రతి వాక్యం ఒక జీవి దేవుని దృష్టిలో ప్రతి చెట్టు ఒక జీవి ప్రతి వస్తువు ఒక జీవి ఆయన దృష్టిలో ఎందుకంటే ఆయన నుంచి వచ్చినాయి కాబట్టి అందులో జీవం అవి వింటే నీ మాట అనుకోవచ్చు ఈ కొండని ఇక్కడి నుంచి తొలగిపోమంటే అది తెలియపోతుంది ఎందుకన్నాడో తెలుసా కొండ జీవి అన్న సత్యంను గ్రహించినప్పుడు అది మీ వాక్యం అర్థమవుతుంది ప్రకృతి సజ్జంగా చాలా మంది ఏమంటే కొండ లాంటి సమస్యలు పెద్దారంటారు ఎందుకంటే నిజంగా కొండ కలుగుతుందా అన్న అనుమానం ఉంటుంది కాబట్టి కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు మూడో గుంపుగా ఆయుగుప్తు ఆశుర్యులు మొదటి రెండు గుంపులుగా తయారవుతారంట అప్పుడు ఆ మూడో గుంపుని ఆ తీర్పు దినంన దేవుడు ఆశ్రదిస్తా అన్నాడు ఎందుకు వాళ్ళందరూ మరణిస్తారు కాబట్టి రత సాక్షులు అవుతారు కాబట్టి ఇంతకాలం శర్రాన్ని నమ్ముకున్నారు ఆ శర్రం కృషించిపోయినాక పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వస్తున్నారు మమ్మల్ని క్షమించింది అయినా అని చివరికి అన్నట్టు ఇప్పుడు చూడు ఎప్పుడైతే ఇరవై ఐదో వచ్చిన చదివారు అధిపతి నా జనమైన ఐగుప్తులారా నా చేతుల పని అయిన అర్షుర్యులారా నా శ్వాసమైన ఇస్రాయిల్లారా మీరు ఆస్వాదింపబడుతురని చెప్పి వారిని ఆశీర్వదించను కాబట్టి ఈ మూడు గుంపులు అంటే ఎప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లెస్డ్ బి ఈజిప్ట్ అంటే ఐగుప్తు ఐగుప్తు నా ప్రజలను ఎప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేవాళ్ళని ఐగుప్తు నా అశ్వరు నుంచి బయటకు వచ్చేవాళ్ళని అశ్వరున్న హస్తకృత్యములు అంటాడు కాబట్టి ఈ సీక్రెట్ అర్థం చేసుకోవాలి మీరు ఆయన ఐగుప్తును ఆశ్రయించాడు ఎందుకంటే అది పాపపూరితమైన జీవితం ఆయన అశ్వరుని ఆశ్రయించడు అది దేవునికి తిరుబార్తనం చేసిన జీవితం బబులోను అంత కన్ఫ్యూజన్ దేవుని పట్ల తిరువార్తనం చేసి గర్వించిన దేవ బబులోనంటే గర్వం కదా అలజడి గందరగోళం గర్వంకి సాదృశ్యం నిగతి గర్వించండి అని కాబట్టి ఎప్పుడైతే అయోప్తు ప్రజలు అంటే గొప్ప జన సమూహం బయటకు వస్తారో ఆ తీర్పు దినంనా ఇందాక చూసినట్లు ప్రభు దినంనా అప్పుడు వాళ్ళు ఆశ్రయింపబడతారు అశురు నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు వాళ్ళు ఆశ్రయింపబడతారు అప్పుడు ఆ గొప్ప జన సమూహంని ఆయన స్వాస్థ్యంగా తయారు చేసుకుంటాడు అనేది ఇరవై వచనం ఇప్పుడు చూడండి ప్రతి పాతడి మందిన పుస్తకాల ప్రభుత్వ పుస్తకాలు ఎంత తేటగా అర్థమవుతున్నాయి ఆ విధానం లేకపోతే ఎప్పటికర్థంగా ఎన్ని సంవత్సరాలపైన వృద్ధాప్యంకి వచ్చినా ఇవి మీరు గ్రహించలేరన్నట్టు ఇప్పుడు చూడండి యక్షగ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనం హర్షురు రాజు చెరపట్టబడిన ఐగుప్తులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబరులను గాను చెప్పులు లేని వారి గాను పట్టుకొని పోవును ఐగుప్తులకు ఐగుప్తీలకు అవమానము కలుగున అవమానమట్లు విరుద్ధరి మీద వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనిపోవును అసురు రాజు అంటే మనకి తెలుసు అసురు రాజు అంటే ఇంత చూపిస్తాను చూపించను ఉపమాన రీతిగా అంత్యక్రిస్తకి సాదృష్టం ఏ రాజైనా కానీ ఈ అసురు రాజు ఐగుప్తు జనులని చెరలోనికి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థం కాల్సింది ఏంటంటే ఐగుప్తు చెరపట్టబడ్డప్పుడు ఐగుప్తులు ఉండే వాళ్ళు గొప్ప జనంగా తయారవుతారు కాబట్టి కానీ అషురులో కూడా ఐగుప్తు ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అషురు రాజు ఐగుప్తులని చెరలోనికి తీసుకెళ్తున్నాడు అదే రీతిగా కూషు దేశస్తులని చెరలోకి తీసుకెళ్తున్నాడు కూష్ అంటే ఇథియోపియా ఇంగ్లీష్లో ఇథియోపియా అనే దేశం ఉంది అది ఆఫ్రికాలో ఉంటుంది మన దేశం నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ అంతే ఫ్లైట్లో కాబట్టి ఇథియోపియా ప్రజలు బానిసలాగా జరుగుని పోబోతున్నాడు తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం ఎన్ని అషూరు ఆయుగుప్తు ఇథియోపియా కూషు కూష్ ఇథియోపియా మూడు కనిపిస్తున్నాయి అదే అంటే ఈ మూడు కూడా గోపా జనం లాగా తయారైనయన్న విషయాన్ని మనకు చూపిస్తున్నాడు అంటే ఈ తేళ్లు సర్పములు మూడవ గుంపైన ఐగుప్తు చెర చెరలోనికి పోయిన వారిని ఐగుప్తు ప్రజలని తీసుకొని తర్వాత వారి చెరల మీద బట్టలు లేవు కాలినడకన చెప్పులు లేవు యవనులు వృద్ధులు ఉన్నారు తర్వాత వారి వాటి వారికి శరీరం మీద బటలే వెనకల అని చెప్తుంది వాక్యం వారి సిగ్గు కనబడుతుందని చెప్తుంది ఆ వాక్యం కాబట్టి బలిసలు పోయే మీద దేవుని యొక్క ఆత్మీయ వస్త్రాలు లేవు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు కృత భాగానికి వచ్చేటప్పటికీ కాబట్టి ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథానికి వచ్చేస్తాం కొంచెం త్వరగా స్పీడ్గా ఇర్మియా గ్రంథము యాభైవ అధ్యాయం ఆశూర్ నుంచి మనం త్వరగా బబులకు వచ్చేస్తున్నాం ఇప్పుడు మూడవ తల యాభైవ అధ్యాయము ఎర్మియా గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేడవ వచనం ఇప్పుడు ఎట్టినటువంటి గొప్ప జన సమూహం ఎర్మియా గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేడవ వచనం నేను చదువుతాను లే ఇస్రాయేల్ వారు చెదిరిపోయిన గొర్రెల్లు ఎవరు చెప్తున్నారు ఇర్మియా చెప్తున్నాడు ప్రవక్త ఇస్రాయేలీలు చెదిరిపోయిన గొర్రెల్లు కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఇస్రాయేలీలు ఒక గుంపు చెదిరిపోయిన గొర్రెలు అని చెప్తున్నాడు తర్వాత సింహములు వారిని తొలగొట్టేను అంటే తరిమిన సింహాలు తరిమిన కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా కూరలు గల జీవులు కదేవి సింహాలు అంటే తేళ్లక్ సాదృశ్యం తర్వాత మొదట అశురు రాజు వారిని భక్షించాను కడపట బబులను రాజైన ఈ నెక్క నిజరు వారి యముకలను నలుగగొట్టుచున్నాడు ఇప్పుడు బబులను స్టార్ట్ అవుతుంది కాబట్టి అశుర్ది ముగిస్తుంది ఇక్కడికి కాబట్టి చూడండి త్వరగా నేను ఇంకా అషుర్లకి నేను బబులన్లకి ఇంకా రాలేదు వాక్యం కానీ అశుర్కి సంబంధించిన విషయాలు ఇంకా కొన్ని ఎక్కడావి మాటికి ముగించుకుంటాం అషురు స్థితి ఏందనేది మనం అర్థంలో ఏ గుంపును సూచిస్తుంది సింహంలు వారిని వారిని తొలగొట్టెను మొదట అశురు రాజు వారిని భక్షించను కాబట్టి భక్షించేది తేళ్ళకి సాదృశ్యం అని మనకు తెలుసు ఎందుకంటే ఆకాశ పక్షులు పొడుచుకొని కాబట్టి అవి భక్షించేడి అవి కూడా తేళ్ళకి సాదృశ్యం అయితే ఎప్పుడు సింహము తేలికి సాదృశ్యం ఎప్పుడు అది సర్పంలకి సాదృశ్యం అది ఎప్పుడు అర్థమవుతుంది దాని యొక్క ప్రవర్తనాన్ని బట్టి కాబట్టి ఇస్రాయల్ చెదిరిపోయిన గొర్రైలు కాబట్టి సింహములు వారిని తొలగొట్టాను దాని తర్వాత అశ్వను రాజు వారిని భక్షించను కడపట వచ్చేవాడిప్పుడు బబులు రాజని ఈ నెబుక నిజ వారి ఎముకలను నెలగొట్టుచున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇవన్నీ ఒకే స్థానంలో జరుగుతా ఉన్నాయి అశూరు కనిపిస్తుంది నీకు ఐగుప్తి కనిపిస్తుంది అదే రీతిగా బబులను కూడా కనిపిస్తూ ఉంది ప్రతి దశలో అది మనం గ్రహించాలి ఇక్కడ అంటే ఒకదానిలో ఒకటి ఉంది ఎందుకంటే ఐగుప్తి పరిపాలన చేస్తున్నప్పుడు ఏం జరిగిందని మనం చూసినాము అషురు పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగిందని చూస్తున్నాం అయితే అషురు పరిపాలనలో ఐగుప్తు కుమార్తె బానేస అని కూడా చూస్తున్నాం అంటే అషూర్లో ఐగుప్తుంది అని చెప్తున్నాడు అక్కడ అదే రీతిగా అషురు బబులోనికి బానిసలాగా పోయినప్పుడు బబులోన్లో అశురుగా అనిపిస్తుంది ఈ లో మనం చూస్తే ఇస్సలు చెదిరిపోయిన గొర్రెలు అని చెప్తున్నాడు తర్వాత సింహములు వారిని తరిమి వేసిన లేక తొలగించినాయి అంటున్నాడు తొలగొట్టింది దాని తర్వాత మొదట అశురు రాజు వారిని భక్షించను కడపట బబులును రాజు అయిన నెముక వారి ఎముకలు నెలగొట్టుచున్నాడు ఇసేపల్లి గురించి ఒప్పిస్తే కొంత బా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు చేతార చేసుకున్నారు తెలిసి కూడా కాబట్టి దేవుడు ఎందుకు వాళ్ళని కాపాడలేకపోయింది చివరి వరకు అంటే కారణం అదే వాళ్ళు ప్రతి దశలో దేవుని మీద తిరుగుబడతనం చేశారు అట్లా దుష్టుడు వాళ్ళని విపరీతంగా వాడేసుకున్నాడు అట్లా ఒప్పుకోరు మనం చెప్తే వాళ్ళు ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఏశ్వంతుకరించిన వాళ్ళు కాబట్టి మనం చెప్పాడు ఏది కూడా వాళ్ళకి కాబట్టి ప్రతి దాంట్లో ప్రతి దేశంలో ఉన్న రాజు ఒక్కడే అన్న విషయాన్ని కూడా మన జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా వీళ్ళు చెదిరిపోయిన గొర్రెలు అని మనం చూస్తాము ఆ మతైసు వార్తలో ఒకసారి చేయండి మత్తైసు వార్త మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం మతైసు వార్త అధ్యాయము ఇరవై నాలుగుగా వచ్చినాం ఏ ఎక్కడికి వచ్చింది ఎందుకు వచ్చినాం కదా ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరి యొక్కకుని నేను పంపబడలేదు అనేను కాబట్టి ఇక్కడ మనం ఆశ్చర్యం చేసుకోవాలి ఏంటంటే ఏసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు అక్కడ కనాను స్త్రీ ఆ స్త్రీతో మాట్లాడుతుంది ఏమనంటే ఆ స్త్రీ దావిద కుమారుడు నన్ను కనిపు నా కుమార్తె దయం పట్టి బహుగా బాధపడుచున్నది అని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక మాటని చెప్పలేదు అప్పుడైనా శిష్యులు వచ్చి ఈ మిమ్మల్ని వెంబడి వచ్చి కేగలు వేయచ్చున్నది కనుక ఈమెను పంపు వేయమని ఆయన వేడుకునగా ఆయన ఇస్రాయేల్ ఇంటి నశించిన గొర్రెల ఎద్దకే అంటే ఇస్రాయల్ ప్రజలలో నశించిన వారు ఉన్నారని చెప్తుంది వాక్యం ఇస్రాయేల్ ఇంటి నశించిన గొర్రెలు అంటే ఇస్రాయల్ ప్రజలు నశించిన గొర్రెలు అని చెప్తుంది వాక్యం అంత తేటగా ఇంకెవరు చెప్పలేరు అందుకే ఏసులవంటే వాళ్ళకి అసహ్యం హోవా దేవుడు మమ్మల్ని మమ్మల్ని స్పెషల్ గా ఎన్నుకున్నాడు నువ్వేమో మమ్మల్ని నశించుకునే వారు అంటావా అందుకు వాళ్ళకి కోపం మనకి వేసుకోవడం అంటే ఆయన అందుకే వాళ్ళకి ఈ సువార్త ప్రకటించడానికి వచ్చిండు కానీ వాళ్ళని ఎంత ధృవీకరించారు అర్థం చేసుకోవాల్సింది ఎంతైతే అంటే క్రైస్తవ జీవితానికి సాదృశ్యం కాబట్టి దేవుని ఇస్రాయల్ అంటాడు గళితుల పత్రికల పౌలు ఆ ఇస్రాయెల్ గుంపులో నశించిన వారి దగ్గరికే నువ్వు నేను వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఏసుప్రభుకి మన ప్రతినిధులం ఇప్పుడు అదే అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో దేవుడు మాట్లాడతాడు చూడండి కావున ఇస్రాయల్ దేవుడును సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అశ్వరు రాజును నేను దండించినట్లు బబులను రాజును అతని దేశంను దండించదను అది నేను చూపించిన మీకు ఎన్నిసార్లు దేవుడు ఆ దేశాలని తన బిడ్డలని శిక్షించడం కొరకు వాడుకుంటుడు తర్వాత ఆ దేశాలని శిక్షిస్తున్నాడు అది ఎందుకు అనేది నేను ఎన్నిసార్లు చూపించిన మీకు శత్రుని తన బిడ్డల మీదికి పంపిస్తుండడు దాని తర్వాత శత్రువుని శిక్షిస్తున్నాడు అంటే దేవుడి బిడ్డల మీద నిన్ను నేను శిక్షని అమలు పరిచే వాళ్ళలాగా తయారు చేసుకున్నానంటే నువ్వు ఎంతగా విధేత చూపించాలా నాకు కానీ ఇవి చూపించలేదన్నట్టు అశురు గాని బబులోను కానీ ఐగుప్తు కానీ కాబట్టి నేను ప్రతి రాజుని అంటే వాడు బబులోని రాజు కావచ్చు అశురు రాజు కావచ్చు పజలుగా వచ్చిన ప్రకారంగా ప్రతి రాజుని నేను పని శిక్షిస్తా ప్రతి రాజుని నేను శిక్షిస్తా అంటే మనకు తెలుసు రాజు అన్నప్పుడు కూడా వాడు కత్తులు పట్టుకుంటేవాడు రాజు కాబట్టి తేళ్ళకి సాదృశ్యం ఒక మరొక దశలో సర్పములకు సాదృశ్యం ఎప్పుడు సర్పమవుతాడు వాడు వాడు సైన్యములకు వాడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సర్పమవుతాడు సైన్యములు తేళ్ళైతాయి కాబట్టి వాళ్ళ రోల్స్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించి వారు వేరు వేరు వారవుతారు నడుపారు కొనతు రాష్ట్ర రెండో అధ్యాయంలో కాబట్టి ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఆస్తి పరిస్థితులను బట్టి కాబట్టి ఇప్పుడు అశ్వరుని ఏ రీతిగా శిక్షించబోతుండో అశ్వరులో ఉన్న ఆ గోపజనాన్ని చూడండి ఇప్పుడు ఎజకల్ ఇక్కడ ఏహెచ్కల్ గ్రంథంకి వచ్చినప్పుడు ఇప్పుడు మనము అషూరు పరిస్థితి గురించి చూస్తున్నాం దాని ముగ్గు ముద్ద ఉందని అడిగి దాని తర్వాత బబ్లంకు సంబంధించిన విషయాలు మనం చూసుకుంటాము గొప్ప జన సమూహము అషురు వాళ్ళతో ఎట్లా ఉంది అనేది ఇక్కడ చెప్తుంది ఏడవసం అది కామ కామకు రాలి రీతిగా అషురు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించు వారు పెట్టుకునిన్న విగ్రహం అన్నిటినీ పూజించచ్చు అపవిత్రుల రాలయను కాబట్టి అషురు సహవాసంలో గొప్ప జన సమూహము అపవిత్రులు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత ఎనిమిదవ వర్షం కష్టపడికి మరియు ఐగుప్తులో నేర్చుకొనిన్న జనత్వమును ఇది మానకయుండెను అచ్చటనే దాని వనమందే పురుషులు దానితో క్షణించిరి దాని చలనను అలింగనము చేసిరి కామకులే దానితో విశేషంగా విభిచారము చేసిరి కాబట్టి ఈ ఈ గొప్ప జన ప్రతి మతపరమైన జీవితపు సహవాసంలో ఉండి ఆ సర్పములతోనూ తేళ్లతో ఉండి వారి సహవాసంలో ఉండి వారు అపవిత్రులు అయిపోయినరు అన్న విషన్ని జ్ఞాపకం చేస్తుంది అదే వ్యభిచారంతో పోల్చేటన్నట్టు కాబట్టి ఇద్దరు స్త్రీల గురించి ఇక్కడ చెప్పబడింది వాక్యము కాబట్టి గోపా జన సమూహము ఎంత అపవిత్రంగా జీవిస్తుంది ఈ రెండు గుంపుల సహవాసంలో అశురు సహవాసంలో మరియు బౌలోనిల సహవాసము అంతకుముందు ఆ యొక్క ఐగుప్తు సహవాసంలో వాళ్ళు ఉన్నారన్నట్టు కాబట్టి ఇక్కడ మతపరమైన జీవితము ఒక వ్యభిచారితో పోల్చబడింది ఇక్కడ ఆ స్త్రీ మనం చూస్తాం ప్రాణాంగంధము పదిహేడాధంలో ఆ స్త్రీ వ్యభిచారం మధ్యం తన చేతిలో పట్టుకొని ఉంది కదా పూర్వాచులతో వ్యభిచరించింది ఆ స్త్రీ అని చెప్తున్నాం మనం ఇక్కడ అక్కడ వాక్యం కాబట్టి మతపరైన జీవితము ఈ లోకాతీతమైన విగ్రహాలని పూజిస్తూ ఈ లోకంలోని ఈ లోకంలో ఉన్న పరిస్థితులతో సమాధాన పడుతూ సంపాదించుకోవాలన్న ఆసక్తితో విగ్రహాల దిగులు కాబట్టి ఇప్పుడు దేవుడు హుషే గ్రంథాన్ని మనం తీసుకెళ్తారు చూడండి హుషే గ్రంథంలో మనం ఒక వాక్యం చేసి ముగిస్తాము హుషే గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మనం చాంసాలు ధ్యానించిన అధ్యాయాలవన్నీ హుషే గ్రంథము చిన్న ప్రవక్తలలో మొదటి ప్రవక్త కదా హుషయ గ్రంథం హుషే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో అక్కడ ఏం చెప్తున్నట్టే యుహో ఎఫ్రాయిమీలు ఎఫ్రాయిలు కంటే గొప్ప జనం అని బాగా అర్థం చేసుకోండి ఎక్కడన్నా రెండు ఇద్దరు సాక్షులు ఉప్మాన్ రీతిగా గొప్ప జనానికి సాదృశ్యం అని మనం గతంలో చూసినాం ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధలు మీకు జ్ఞాపకం ఇద్దరు సాక్షులు ఎవరని నేను చూపించిన ఎన్నిసార్లని ఇద్దరు సాక్షులు గొప్ప జన సమూహానికి సాదృశ్యం అహోలా అహోలిబా ఇద్దరు స్త్రీలు ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యం సెలఫెత్ కుమార్తెలు గొప్ప జనానికి సాదృశం అని చూపించిన మీకు వాక్యాలు పాత నిబంధన కాలమే కానీ కృత కాలమే కానీ దేవుడి యొక్క ఆత్మీయ విధానం ఒక్కటే అది ఎప్పటికీ మారదు కాబట్టి మూడో వచ్చి చూడండి ఇప్పుడు హోష గ్రంథం తొమ్మిది అధ్యయనం మూడో వచనంలో ఎఫ్రామియులు ఐగుప్తునకు మరలుదురు అంటే ఎఫ్రామియలు అంటే గొప్ప జనం వీళ్ళు ఐగుప్తుకు మళ్ళా తిరిగి వెళ్తున్నారట అసరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు అంటే ఉల్టా మళ్ళా వీళ్ళు అశురికి వెళ్తున్నారు కాబట్టి ఎఫ్రానియలు అయోక్తునకు మరలుదురు అశురు దేశంలో వారు అపవిత్రులైన అపవిత్రమైన వాటిని తిందురు కాబట్టి చూడండి అపవిత్రమైన వాటిని తినడం అంటే ఏంటంటే ఈ అపవిత్రమైన వాటి దేవునికి అసహ్యమైన వాటిని నేర్చుకుంటారు అందులో మంత్రాలు ఉంటాయి రకరకాల మనుషుల కల్పితలు ఉంటాయి దయ్యంలో బోధలు భూతంలో వాక్యం తింటాం కదా మనం వాళ్ళు వీలు తినే వాక్యం ఏంది మోసకరమైంది అన్నట్టు అపవిత్రమైనది అన్నట్టు దేవుని వాక్యంకి విరుద్ధమైంది అన్నట్టు ఐగుప్తికి మరలి ఐగుప్తులో అశురుకి సంబంధించినవి తింటున్నారు అంటే ఐగుప్తే అశుర్ అనేది కూడా అర్థం చేసుకోవాలి మనం అన్ని ఒకటే ఒకటే మృగంలో నుంచి వచ్చిన ఇవన్నీ కాబట్టి యొహ దేశంలో వారు నివసింపకూడదు కబటి విల్లు తిరిగి మళ్ళా ఐగోప్తికి వెళ్ళిపోయినరు మతపరమైన క్రైస్తవ జీవితము తిరిగి ఐగుప్తీలుగా మారిపోయింది అంటే వాళ్ళు తిరిగి బానిసల్లగా తయారైనారు అపవిత్రమైన వాటిని తింటున్నారు మనుషుల కల్పితాలు ఆ యొక్క కల్ట్ బోధలు డిస్పెన్సేషనల్ బోధలు మనుషుల కల్పితాల బోధలు దయ్యముల బోధలు నికలెతల బోధలు బీలాము బోధలు ఎజబేలు బోధలు అని చూపించేను గతంలో ఇవన్నీ ప్రారంభంగా చూసినా మనం ఒకరోజు ఈ ఈ బోధలన్నీ ఆ బోధలు ఏందో నేను చూపించిన నీకు ఓల్డ్ రికార్డింగ్స్ చూస్తే నీకు అర్థమవుతుంది బిలాము బోధ మీద ఒక వన్ అవర్ రికార్డింగ్ ఉంది యజబేలు బోధ ఏంది నికలెతల బోధ మీద రెండు రెండు గంటలు ఉన్నాయి రికార్డింగ్ కాబట్టి ఈ బోధలని అన్ని తినేసి వీళ్ళు అపితులు కాబట్టి వీళ్ళు యహోవా దేశంలో నివసించలేరు అంటే ఎరచలే ఉండలేరు వీళ్ళు యహోవాకు ద్రాక్షారస పానార్పణమును అర్పింపరు వీళ్ళంతా అపవిత్రంగా అయిపోయినారు వారు అర్పింపరు వారు అర్పించి బలులందు ఆయనకు ఇష్టం లేదు అంటే వీళ్ళు ఎంత బలి అర్పణ అంటే మీరు బాగా అర్థం పాత నిబంధన కాలంలో ఒక విలువ గల ఆవున బలి అర్పించేవాళ్ళు పావురంనో బలి అర్పించేవాళ్ళు కానీ కృత బలి అర్పణలంటే నీ స్థుతి ఆగాలి నీ జిహ్వా ఫలం అంటాం అంటే నీ నోట్ల నుంచి వచ్చే ఆరాధన నువ్వు ఎంతగా పాటలు ఎంతగా ప్రార్థన చేసినా ఆయనకి ఇష్టం లేదంట ఆకాశము ఇత్తడిగా మారుస్తాన్నాడు అంటే నీ ప్రార్థన పైకి వారు ఆహారం పుచ్చుకునేది ప్రలాపము చేయువారి ఆహారం వలే అగును గున్ను అంట దాన్ని భుజించి వారందరూ అపవిత్రులాగుదురు తమ ఆహారము తమకే సరిపడు కానీ అది ఎహో మందిరంలోనికి రాదు కాబట్టి గొప్ప జన యొక్క ప్రార్థనలు ఆయన విన్నాడు ఎంతో ఉపాసం ఉన్న వారం ఎన్నో సంవత్సరాల తర్వాత ఉంటే ఆ ఉపాస ప్రార్థనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఎన్నో సమస్యల క్రితం చేయాల్సిన ఉపాస ప్రార్థన నువ్వు ఈరోజు చేస్తున్నావు సంవత్సరము నువ్వు ప్రార్థన చేయకుండా ఈరోజు స్టార్ట్ చేసే ప్రార్థన ఆ సంవత్సరపు ప్రార్థన సరిపోదు ఆ ఒక్కరోజుకి ఇప్పుడు నీకు సమస్య వచ్చి ఈరోజే నువ్వు ఉపాసం ఉన్నావు అనుకో ఇంతకుముందు ఎప్పుడు లేవు ఉపాసం మళ్ళీ ఇంతకుముందు దినాలకి సరిపడు ఉపాసమే నువ్వు చేయలేకపోతీవి నీ సమస్య కారంగాకి వచ్చేటప్పటికీ ఆ ఉపాస ప్రార్థన సరిపోదు అందుకే నేను చెప్తూ ఉంటాను కష్టాలు ఉన్నప్పుడే కదా మనం ఉపాసం ఉండాల్సింది మంచి ఉన్నప్పుడే ఉపాసం ఉండాలి అందుకే డిసైడ్ చేసుకోవాలా కనీసం వారానికి ఒక రోజు కంపల్సరీ ఉపాసం ఉండాలి మనం మినిమం మినిమం ఒక రోజు పరిచర్లు ఉండేటోళ్ళు మినిమం రెండు ఉండాలి యాక్చువల్గా పరిచర్యలు లేని వాళ్ళు కనీసం ఒక రోజు ఉపాసం ఉంటే పరిచర్లు ఉన్న వాళ్ళు కనీసం రెండు ఉండాలి ఉపాసం మూడు రోజులు ఉంటా అంటే మూడు రోజులు కూడా ఉండొచ్చు అది సాధ్యం మనుషులు ఉండగలరు ఉపాసం ఎన్ని రోజులైనా ట్వంటీ వన్ డేస్ ఉన్నాడు దానియల్ మన ప్రభు నలభై నలభై రోజులు ఉన్నాడు ఉపాసం కొన్నీలు వెళ్ళాడా ఉపాసం ఎంతో కాలంగా తన కుటుంబం అంతా ప్రార్థన చేసినారు కదా అప్పసులు ఉపాస ప్రార్థన చేసినారు కాబట్టి నీ ప్రార్థనలకి విజయం రాదు ఎందుకు అంటే నువ్వు కష్టం వచ్చినప్పుడే ఉపాసం ఉంటే ప్రార్థిస్తున్నావు సుఖం ఉన్న రోజు ఏ రోజు కూడా నువ్వు ఉపాసం లేవు అందుకే నేను ఎన్నిసార్లు చెప్తుంటాను నువ్వు ఫుడ్ చూసినప్పుడు ఉపాసం ఉండడం నేర్చుకోవాలా ముఖ్యంగా బిర్యానీ చేసినప్పుడు ఉపాసం ఉంటాడు అవడండి ఎవ్వడంటాడు అక్కడే తెలిసిపోతుంది గొప్ప జనం ఎట్లా ఉంటారని మనం అట్లా ఉండమన్నట్టు లక్ష మంది బహుగా ప్రయాసపడతా ఉంటారు వీటన్ని విషయాలన్నీ కాబట్టి వీళ్ళందరూ ఒకసారి రెండు చక్రగ్రంథంతో నేను వాక్యాన్ని ముగిస్తాను గ్రంథం తర్వాత ఇంకొక వాక్యంగా చూపించి ముగించేస్తా చూడండి జకర గ్రంథము జకర గ్రంథము పదవ అధ్యాయము జకర గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనంలో వీళ్ళందరూ ఏ రీతిగా శ్రమలుగుండపోతారని చెప్తుంది ఇక్కడ పదవ వచనంలో పదకొండవ వర్షంలో యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచి తర్వాత ఎందుకు చూడండి యహోవా దుఃఖ సముద్రంను దాటి సముద్ర తరంగములను అణిచివేయును ఇక్కడ దుఃఖ సముద్రము ఏంది సముద్ర తరంగం ఇవి ఇవి గుంపులని ఎవరు గ్రహించగలరు జగర గ్రంథం రికార్డింగ్స్లో మీకు పోతేనే అర్థమవుతుంది ఎన్నో సంవత్సరాల క్రితం చేసినాం మనం సముద్రము అన్నప్పుడు గొప్ప జన సమూహం అంతా మునిగిపోతారని నేను చూపించిన ఆ దుఃఖ సముద్రంలో ఎవరు ముంగే ముంచి వేస్తున్నట్టే సముద్ర తరంగములు సముద్ర తరంగములు అంటే ఏంది అది ఏ గుంపు సాదృశ్యం తేళ్లక సర్పములక నైలు నది యొక్క లోతన స్థలములను ఆయన ఎండజేయును నైలు అనేది ఐగుప్తుకి సాదృశ్యం బాగా అర్థం నైలు నది ఐగుప్తుతో పోల్చబడింది తర్వాత అశురీల అతిశయాస్పదములు కొట్టివేయబడును మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఎందుకంటే వాళ్ళు నైలు నదితో ఆరంభమై మళ్ళా ఐగుప్తు దగ్గరికే పోతున్నారు అని వాక్యం ఎఫ్రాహిము తిరిగి ఐగుప్తికి వెళ్ళిపోతున్నారు నైలు నదిల నుంచి బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒకొక్క రోజు నైలు నది స్థలం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వచ్చి అశురి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఐగుప్తి దగ్గరికి వెళ్తున్నారు అందుకు దేవుడు ఏం చేస్తుందంటే దుఃఖ సముద్రం నుండి దాటి సముద్ర తరంగంను అంచివేయను గొప్ప జనసమ్ము అందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోయినాక ఈ సముద్ర తరంగములు అను చర్పంలోను తేలను అంచి అణచివేస్తాడు తర్వాత నైలు నది యొక్క లోతన స్థలములను ఆయన ఎండ అంటే శిక్షిస్తాడు తర్వాత అశురియుల అతిశయ స్పదము కొట్టివేయబడును దాని తర్వాత రాజదండమును పోగొట్టుకుందురు ఐగుప్తియులు రాజదండంను పోగొట్టుకుందురు కాబట్టి మూడు తలలు ఏ రీతిగా శిక్షింపబడతాయి ఇప్పటి వరకు మనం రెండే చూస్తున్నాము ప్రతిది ఒక దేశము ఇంకో దేశం మీద పడుతుంది ఒక తలన ఒకటి ఒక తలను ఒకటి కొనుక్కొని తింటున్నట్టుంటది మనకి చూస్తే ఆయుగుప్తుని అషురులొచ్చి పడడము అశుర్ల మీద బబులొచ్చి పడడం కాబట్టి ఆ మనకు తెలుసు ఈ ఏంటది మన దుఃఖ సముద్రానికి సంబంధించిన విషయాలు సముద్రము తరంగములు గురించి మనకు తెలుసు మన ప్రభు ఆయక యొక్క మత్తైసు వార్తలో మనం చూస్తాం ఎవరికైనా జ్ఞాపకం ఉందా మత్తైసు వార్త ఇరవై మనం చూస్తాం ఈ సముద్ర తరంగాలకు సంబంధించిన విషయాలు ఆయన పండుకొని ఉన్నప్పుడు ఓడలో చూడండి ఎవరన్నా మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ మనం చూస్తాం అది అప్పటికా దోనే దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచ్చి వారి ఇద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేది కేతుర దాని తర్వాత ఏం జరిగించండి వెంటనే ఏసు ధర తెచ్చుకుని నేనే భయపడుకున్నాను వారితో చెప్పగా ఈయన నీళ్ళ మీద నడుచుకుంటూ రావడం అనేది బహు ఆశ్చర్యం కదా సముద్రం మీద నడుచటం ఆయన ఆ సముద్ర తరంగంలో అణిచి వేయను ఎందుకంటైనా అధికారం ఉంది సృష్టి మీద నీళ్ళ మీద నడవడం అనేది కేవలము సృష్టికర్తకి తప్ప ఎవరికి సాధ్యం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ఆయన నీళ్ళని ఎట్లా అణిచి కేవలము ఆయన మాటకే అవి నిర్మలం అయిపోతున్నాయి గాలిని గదించినప్పుడు గాలి నిమర్లం అయిపోయినట్టు మనం చూస్తాం కాబట్టి ఇక్కడికి నేను అశురుకి సంబంధించిన విషయాలన్నీ ముగిస్తున్నాను దాన్ని సమూల నాష్టం దేవుడు కానీ అషురు కుమార్తెని అసురుల నుంచి మనుషులని అతను తిరిగి బయటికి తీసుకొని వస్తా అదే రీతిగా ఆయుగుప్తి నుంచి తిరిగి వారిని బయటికి తీసుకొస్తా అంటున్నాడు ఆయుగుప్తిని శిక్షిస్తున్నాడు ఈ బయటికి తీసుకొచ్చిండు అషురుని శిక్షిస్తున్నాడు అసురులో ఉన్న ఆయక యొక్క ఉన్న గొపజనని జనాన్ని బయట తీసుకొస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు బబ్లోనికి వెళ్తున్నారు ఇక్కడి ఇదే వచ్చే వారానికి సంబంధించిన వాక్యము ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఒక దశ నుంచి ఒక దశకి ఇది ఏ రీతిగా వెళ్తుంది గొప్ప ఒక దశ నుంచి ఒక దశకి వాళ్ళు గొప్ప జనము శ్రమలకుండా వెళ్తున్నారు కానీ ఎవరు కూడా ఆ గుంపులను పిలిచి బయటికి వస్తలేరు ఐగుప్తులో మాకు మంచిగా ఫుడ్ ఉండే ఆహారం ఉండే అంటున్నారు మేము వాపస్ పోతామంటున్నారు అక్కడ మాకు తెల్లగడ్డలు దొరికినాయి మాంసం బాగుండే తినడానికి శరీర కోరికలు అషుర్లోనే అపవిత్రమైన నేను ఇందాక చూపించిన నేను మీషే అధ్యాయంలో అషూరులో అపవిత్రమైన వాటిని తింటున్నారు వాళ్ళు పోతున్నారు మళ్ళా అక్కడ తెల్లగడ్డలు దొరికితే అని శారీరకమైనంత జీవితం కాబట్టి వీళ్ళందరూ మహాశ్రమలుగుండే ఏ శర్రాన్ని ఆశ్రయిస్తున్నారో ఏ శరీరం కొరకు తిరిగి వాపసు ఆ శరీరాలను విడిచిపెట్టేసి ఆత్మలోకి బయటికి రావాల్సి వస్తుంది వీళ్ళు అందుకు మరణిస్తారు అందరు హతసాక్షులు అవుతారు చాలా మంది మరణిస్తారు దానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాము వచ్చే వారము బబులునికి సంబంధించిన బోధన మనం ఆరంభించుకుంటున్నాం బబులకు సంబంధించిన విషయాలు మనకు ఆల్రెడీ తెలుసు ఎన్నో చూసినాం దాని గ్రంథంలో దానియాల గ్రంథంలోని రెండవ అధ్యాయం నుంచి మనం వస్తాము ఆయన కలిగిన ఆ యొక్క కళ ఆ కళకు సంబంధించిన భావాన్ని దానియలు విశదీకరించడము అక్కడి నుంచి మనం చూస్తాము దేవుడు ఏ రీతిగా గొప్ప జన సమూహాన్ని ఆ యొక్క అని దానిలా చెబుతుంటారు నోటి ద్వారా వాటిని మనం వచ్చే వారం చూసాం దీర్ఘంగా ప్రార్థన ముగించుకుందాం పరిశుద్ధుర ఒక తండ్రి మీకు వందనాలు లేసయ్యా గొప్ప దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకొని చుందాం ప్రవ్వ ప్రపంచాత్మకంగా మతపరమైన జీవితం ఏ రీతి ఉంది అంతకంతకు చెడిపోయిందని మీరు చూపిస్తున్నారు బా అవును ప్రవ్వ కానీ వారి మీకు అనికరం కానీ వారు మటుకు సగం సత్యం సగం అబద్ధంలో ఉండి అపవిత్రమైన వాటిని తింటూ ఐగుప్తికి తిరిగినారు అశూట్లు జీవిస్తున్నారు ప్రవ్వ ఇప్పుడు బబులోనిలోకి వాళ్ళు బానిసలాగా పోబోతున్నారు నేను కాబట్టి నేను ఆ బబులోని కూడా తిరిగి శిక్షిస్తాను అశులు రాజని శిక్షిస్తా అన్నారు ఐగప్తు రాజని శిక్షించారు మీరు ఆత్మీయ స్థితిలో తిరిగి వీళ్ళందరూ శిక్షింపబడతారంటున్నారు నైనా కాబట్టి ఎవరైతే ఈ మతాలని నడిపిస్తున్నారో ఆ మత రాజులని మతాధికారులని మీరు శిక్షిస్తా అంటున్నారు ఎందుకంటే వారు అక్రమం చేయవాలా మీరు ఎవరో నాకు తెలియదు పోండి నా దగ్గర నుంచి అంటున్నారు అవును ప్రభు అందరూ పాతలోనికి మునిగిపోతున్నారు నైనా కానీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు కానీ గొప్ప జనాన్ని మీరు ఎత్త పట్ల కనికరం వాళ్ళని మీ తట్టులు ఆక్కోడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని వాళ్ళ శరీరాలు వాళ్ళ బలీనతనున్నాయి ఆయన ఆ శరీరాలను విడిచిపెట్టి మీ సరిదికి వచ్చి వాళ్ళని మీరు ఆకర్షిస్తున్నారు కాబట్టి నేను ఇవి గ్రహించిన మేము ప్రభుగా ఎక్కడ ఏ స్థితులను మీకు అంగీకారంగా జీవించాలా మేము ఏది విధేయతతో ముందుకు వెళ్ళాలా పని మేము చేయాలన్నా అవి మీరు మాకు మాట్లాడండి పశుధాత్ముని స్వరం మేము వెళ్ళేలాగినా మా యొక్క ఆత్మీయ చెవులను సిద్ధపరచండి మీ వాక్యని సత్యాన్ని గ్రహించాలగిన మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ఆ యొక్క పర్లోకాన్ని ప్రయాణంలో మమ్మల్ని నడిపించండి ప్రతిరోజు మేము అక్కడ పోయి ప్రయాణించి మీతో సంభాషించాల భక్తులతో సంభాషించాలా జీవులతో సంభాషించాలా భాగ్యాన్ని మాకందరికీ రాత్రి మంచి ఇద్దరు దైత్యమని ఏసుకరిస్తున్నాన తండ్రి ఆ మన ప్రభిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సతకాలం తొడండిను ప్రైజ్ చేసే ప్రైజ్ లాన్ అందరికీ అందరూ